ప్రస్తుతించడం ప్రశంస ఓంకారం యొక్క ప్రశంస కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నది ఏమిటంటే ఓం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది బ్రహ్మ నిర్దేశక శబ్దం సరేనా ఇది అభిధేయ అభిధాన సంబంధ ఓంకారం తర్వాత ఇది ఏదైతే ఉందో సర్వం ఓంకార ఏవా ओंकार ब्रह्म की यह लक्षणम उदो ओंकारा अदे लक्षण हुए दीविस्तू मनमेंटूट इंकारोपा स्वस्ति प्रजा गो ब्राह्मणी మ సుఖినోవ కాలీ వర్తతు పర్జన్య పృథివీత శాశోయోవరహి బ్రాహ్మణ సంతు నిర్భయా ఓర్ణమదూర్ణమిర పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవీ శాంతి శాశ ీమే ధీరో యో నచోదయా శ నో మిత్రుణ శోభవ్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురు క్రమ నమో బ్రహ్మణి ఋత వదిష్యామి సమి త అవసు వత్తర శా తిశా తిశాంతి డబ్బు లేనివాడు ఈ ప్రపంచంలో డబ్బు లేనివాడే గాని దరిద్రుడు కాడు అట్లాగే డబ్బున్నవాడు ఈ సమాజంలో డబ్బున్నవాడే గాని ధనికుడు అవునా కాదా ధనవంతుడు అవునా కాదా అనేది విచారించిన తర్వాత నిర్ణయం కేవలం డబ్బు డబ్బున్నంత మాత్రాన ధనవంతుడు అని చెప్పడానికి అవకాశం లేదు కనుక డబ్బు ఉండేటువంటి వాడు ధనవంతుడని డబ్బు లేనిటువంటి వాడు దరిద్రుడని ఈ రెండే మనకు తెలుసు ఇది వాస్తవం కాదు కనుక ధనం ఉన్నంత మాత్రాన డబ్బున్నంత మాత్రాన మనిషి ధనవంతుడు కాడు దానిని వినియోగించుకోగలిగినప్పుడే వినియోగం తెలిసి వినియోగించుకోగలిగినప్పుడే అతడు ధనవంతుడు అనిపించుకుంటాడు ఇప్పుడు బలవంతుడు అన్నాం అనుకోండి ఎవరు బలవంతుడు నేను బలవంతుణ్ణి అని చెబుతూ ఒక రెండు రెండు కిలోలు పంచదార పొట్లం కూడా ఎత్తలేకపోతున్నాడు అనుకో అతను బలవంతుడిగా ఎట్లా గుర్తిస్తాం కనుక బలవాన్ బలవంతుడు అన్నప్పుడు ఏ బలం అయితే తన బలవంతు అంటున్నాడో ఆ బలం వినియోగంలో కనిపించాలి అది ప్రదర్శింపబడాలి అప్పుడే అది ఉన్నట్టు కాబట్టి ధనవంతుడు అంటే ధనం వినియోగాన్ని తెలిసినటువంటి దాన్ని వినియోగించుకునేటువంటి కానీ కేవలం డబ్బున్నంత మాత్రాన ధనవంతుడని చెప్పడానికి లేదు డబ్బు లేనంత మాత్రాన దరిద్రుడని కూడా చెప్పడానికి అవకాశం లేదు వినియోగాన్ని బట్టి కాబట్టి బలాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు కనుక బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కనుక ఆయన బలవంతుడు అట్లాగే ధనాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు గనక ఆ ధన ప్రదర్శన కూడా జరుగుతూ ఉంది కనుక ఆయన ధనవంతుడు అట్లాగే బుద్ధిలో జ్ఞానం ఉండి ఈ జ్ఞానం వినియోగంలో గనక తెలుస్తూ ఉంటే అతడు ధనవంతుడు లేదా తు ప్లీజ్ ఇక్కడెట్లాగైతే బలం ఉండి ప్రదర్శించినప్పుడు బలవంతుడు అన్నావు కానీ ఇక్కడ జ్ఞానం విషయంలో ఒకవేళ బాహ్య ప్రదర్శనకు అందకపోవచ్చేమో కానీ కనీసం తనకన్నా ఉపయోగపడుతూ ఉండాలి కనిపిస్తూ ఉండాలి కాబట్టి ఇతరులకే కాకుండా తన దగ్గర కూడా జ్ఞానం ఉండేటువంటి వాడు కనపడతాడు వెలుగుతూ ఉండేటువంటి దీపం నుండి ఎలాగైతే వెలుగొస్తూ ఉందో అట్లాగే జ్ఞానవంతుల్లో నుంచి జ్ఞానం అనేటువంటి వెలుగు కూడా వస్తూ కాబట్టి ఈ వినియోగం ఉన్నప్పుడే అతణ్ణి జ్ఞానం కలిగిన వాడు జ్ఞానవంతుడు అని మనం చెప్పాలి ఏదో ఉంది కదా అని కూర్చొని తినడమే గనక ప్రధానంగా పెట్టుకుంటే కదలకుండా కొంతకాలానికి దేహంలో రక్త ప్రసారం కూడా జరగకుండా పోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అట్లాగే ఏ ఆలోచనలు చేయకుండా మనిషి గనక అలాగే కూర్చొని ఉంటే కొలబెడితే ఒక దశలో బుద్ధి బండబారిపోయే ప్రయత్న పరిస్థితి కూడా ఉంది ముద్దుబరిపోయే పరిస్థితి కూడా ఉంది కనుక భగవంతుడు బుద్ధిని మనకే ఇచ్చాడు గనక ఆలోచించేటువంటి శక్తి మనిషికే ఇచ్చాడు గనక ఇలా ఆలోచించడము అనేటువంటిది ఆలోచించేటువంటి బుద్ధి ఎప్పుడైతే ఉందో ధనం ఉన్నప్పుడు ఎట్లాగైతే వినియోగపడాల్నో బలం వినియోగపడాలనో బుద్ధి ఉంది గనక ఈ బుద్ధి ఆలోచన విచక్షణ శక్తి వివేచనం కోసమే ఇది ఉంది గనక ఇటువంటిది ఆలోచించగలిగినప్పుడే బుద్ధి ఉందని కాని కేవలం మెదడున్నంత మాత్రమే బుద్ధి ఉందని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మెదడు అయితే అందరికీ కానీ చక్కటి ఆలోచనలు చేయడం కోసమే అది ఉంది ధనం ఎట్లాగైతే వినియోగం కోసం ఉందో బలం ఎట్లాగైతే వినియోగం కోసం ఉందో కాబట్టి ధనవంతుడు బలవంతుడు ఎట్లాగైతే వాళ్లకు ఉన్నటువంటి ఆ సంపదను వినియోగించుకుంటూ ఉన్నారో అట్లాగే జ్ఞానవంతుడు కూడాను బుద్ది ఉన్నది గనక ఈ బుద్ధిని కూడాను వినియోగ పెట్టుకుంటూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి లేకపోతే అది ముద్దుపరిపోయే పరిస్థితి కూడా ఉంటుంది బండబరిపోవచ్చు దేనిని ఆలోచించాలి స్వామీజీ దేని గురించి ఆలోచించాలి ఏదో ఏదో గనక ఆలోచిస్తూ పోతే ఆ తర్వాత ఎక్కడో చీకట్లో తిరిగినట్టే ఉంటుంది మనిషి కనుక నువ్వేమిటో ఆలోచించాలి అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావో ఆలోచన చేయాలి ఈ ప్రపంచంలో నీవు నేను ఎందుకున్నామో ఆలోచన మనతో నిరంతరం కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేటువంటి ఈ ప్రపంచం యొక్క యథార్థ స్థితి ఏమిటో ఆలోచన ఈ జగత్తు యొక్క అస్తిత్వం ఎక్కడుందో ఆలోచన కాబట్టి ఈ జగత్తుకు ఆధారమైనటువంటి పరమేశ్వరుని గురించి ఆలోచన చేయాలి ఇవి చేయవలసినటువంటి ఆలోచనలు దేనిని జ్ఞానం అంటారు జ్ఞానం ఇదే జ్ఞానం వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే మనలో నడుస్తూ ఇదే జ్ఞానం ఇటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచనలు ఎవరైతే కలిగి లోపల కదిలిస్తూ ఉంటాడో వాడు బుద్ధిమంతుడు ఈ ప్రపంచంలో స మనుష్యేషు మనుష్యేషు సహా బుద్ధివాన్ భగవద్గీత వీడు మనుష్యలో బుద్ధిమంతుడు కాబట్టి మనుషులు అందరూ అందరూ మనుషులే అందరికీ మనసులున్నాయి అందరికీ బుద్ధి ఉంది కానీ పని చేయడం లేదు కాబట్టి పని చేయాలంటే ఆలోచనలు కదలాలి ఆ కదిలే ఆలోచనలు కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు కదలాలి అని తెలిసి కదలాలి ప్లీజ్ ఆలోచిస్తే బుద్ధి కదులుతుంది और वे कदा बुद्धि ने कदली अंत आलोचन चयम आलोचन आलिस्ते बुद्धि कदल अयन बुद्धि बुद्धि कति मनि शास्त्राध्ययन चय ज्ञात शास्त्र क्ञा मन अनाम ఇటువంటి ఆలోచనలు చేయాలంటే స్వతప్రాప్తం తనకు తానుగా ఈ ఆలోచనలు చేయలేడు మనిషి ఈ ప్రపంచాన్ని గురించి పరమేశ్వరుని గురించి ఆలోచించాలంటే తత్సంబంధమైనటువంటి జ్ఞానం మనిషికి ఉండేటువంటి అవకాశం లేదు కనుక శాస్త్రాన్ని ఊతగా తీసుకోవాలి శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి ఎందుకని శాస్త్రం ప్రమాణంగా ఉంది గనక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తరువాత కర్మానుష్ఠానంలో కాలు పెట్టాలి ఎంత కనెక్షన్ संबंध का नित्य कर्माष्ठान तरवा उत्साह उपासन कर्माषान उपासन मन को वीट बुद्धि शुद्धि शुद्धिड़ बुद्धि ज्ञाना सिद्धपड़ी అంతవరకు జ్ఞానం వచ్చి కూడా ఉపయోగం లేదు ఇచ్చేవాళ్లు ఉన్నా కూడాను ఉపయోగం లేదు కాబట్టి ఈ విధంగా క్రమేపీ ప్రతి మనిషి ప్రతి క్షణం ఆలోచనలు కదిలిస్తూ పోవాలి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం కనుకనే ఈ ఉపాసనా కాండను చూస్తూ తైత్రే ఉపనిషత్తుల ఎనిమిదవ అనువాకం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఉపాసనలు వివిధమైనటువంటి ఉపాసనల్ని మనం పూర్తి చేశాం సంపత్ ఉపాసన అహంగ్రహోపాసన ఇదంతా కూడా చేసి చివరికి నిన్న ఓంకారోపాసన దగ్గరకు వచ్చి ఉపాసనలు వదిలిపెట్టాము నిన్న కాబట్టి ఉపాసనలు ఏ విధంగా అంతఃకరణ శుద్ధికి అంతఃకరణ నైశ్చల్యానికి ఉపకరిస్తాయో మనకు అర్థమైపోయింది కనుక నిన్న ఓంకారోపాసనలు చూచాం ఓమితి బ్రహ్మ ఓమి కాబట్టి ఓం ఇది బ్రహ్మ उपास उपासना उपासनाषयक अर्द तेनालीरक अष्टमा अष्टमा यह अष्टमुवाक वूचिंदे ओम ब्रह्म ओम तदी इद्रह्मी ब्रह्म अने వాచ్యము అయితే ఓంకారము వాచకము ఇంకొక పదం చెప్పండి బ్రహ్మ అభిధేయము ఓంకారము అభిధానము కాబట్టి అభిధేయ అభిధాన సంబంధ ఇది ఇంతవరకు క్లియర్ ఇప్పుడు కనెక్షన్ తర్వాత ఇంకా ఉపా ఉపాసనలు అయిపోయినాయి ఇప్పుడు నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి విషయాల దగ్గరకు వస్తున్నాం అసలు ఒక రకంగా బ్రహ్మానందవల్లి ఆనందవల్లి ఏదైతే ఉందో బ్రహ్మానందవల్లి దానికి ఇంట్రొడక్షన్ కమెంట్స్ అవుతుందని అర్థం ఇక్కడే శిక్షావల్లిలోనే ఇప్పుడు మనం నవమో అనువాకం దగ్గర ఉన్నాం తొమ్మిదవ అనువాకం ఇప్పుడు ఈరోజు కదిలించాలి ఇది తొమ్మిది పది పదకొండు ఒక విధంగా ఉపోద్ఘాతం చెప్పుకోవాలి జ్ఞానానికి ఇక్కడ నుంచి జ్ఞానం కదులుతో ఇప్పటివరకు ఉపాసనలు అయిపోయినాయి ప్లీజ్ ఇక్కడ ఒక అబ్జెక్షన్ వస్తాను ఇది పూర్వపక్షం ఏమిటి అబ్జెక్షన్ అంటే బ్రహ్మ జ్ఞానాదేవ ప్రాప్నోతి స్వరాజ్యం ఇది మనం చూచారు కదా బ్రహ్మజ్ఞానాత్ ఆర్ బ్రహ్మ విజ్ఞానాదేవ బ్రహ్మ విజ్ఞానాత్ ఏవ ప్రాప్ అప్పునోతి స్వరాజ్యం స్వరాజ్య ఫలం కాబట్టి బ్రహ్మ జ్ఞానం గనక కలిగితే తద్వారా స్వరాజ్య ఫలం पूर्वप्त स्वामीजी बाहरज्ञा वाल स्वराज्य फल व्रह्म विज्ञादेव प्राप्त स्वराज्य फल कज्य फल ब्रह्मज्ञा वाले श्रौत कर्म लत कर्म ली इधे मिली एनकी कर्मकांड अ డైక్ట్ గా కూర్చొని గురువు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు మనం అందుకోవచ్చు అయిపోయింది డైరెక్ట్గా జ్ఞానం దగ్గరికి కూర్చోవచ్చు గూండా కూడా వచ్చి కూర్చోవచ్చు ఏం అవసరం లేదు కర్మకాండ అవసరం లేదు ఉపాసనలు అవసరం లేదు ఎందుకని మీరే చెప్తూ ఉన్నారు కదా బ్రహ్మ విజ్ఞానాదేవ ప్రాప్నోతి సామ్రాజ్యం స్వరాజ్య ఫలం కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం వల్లనే మోక్షం వస్తూ అని అన్నప్పుడు మళ్లీ శ్రౌతక కర్మలు స్మార్తకర్మలు వీటిని ఆచరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది అబ్జెక్షన్ పూర్వపక్షం ఇక్కడ కనెక్షన్ శ్రౌతక కర్మలు స్మార్త కర్మలు అంటే తెలుసా శ్రౌతక కర్మలు అంటే శృతులు ఏవైతే చెబుతూ ఉన్నదో అవి శ్రౌతక కర్మలు శృత్యా ప్రోక్తం శ్రోత కర్మ శృత్యా ప్రోక్తం శ్రోత కర్మ అంటే అగ్నిహోత్రాది కర్మలు ఇవన్నీ ఇదిగో అగ్నిహోత్రం జరుగుతుంది కదా ఇదంతా కూడాను సోతకర్మ శృతులు చెప్పాయి ఎందుకని ఆ రోజుల్లో ఇప్పుడు మనం చేసేటువంటి ఉపాసనలు కూడా లేవు కాదు రామకృష్ణ దేవతారాలు ఇవన్నీ రాలేదు కనుక ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాసనలు ఏమిటో కూడా మనం అన్నీ చూచాం యజ్ఞాలు హోమాలు ఇవన్నీ కూడా కాబట్టి అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నవో ఇవి శ్రౌత కర్మలు శృత్యాప్రోక్తం శృతులు చెప్తూ ఉన్నాయి వేదాలు చెప్తూ మరి స్మార్త కర్మలు అంటే ఏంటంటే స్మృత్యాప్రోక్తం స్మార్తకర్మ స్మృతులు చెప్పేటువంటివి అంటే ఇవి వేదాలు కావు ఇప్పుడు భగవద్గీత స్మృతి పరాచార్య స్మృతి యాజ్ఞవల్క స్మృతి మనుస్మృతి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా స్మృతులు కానీ స్మృతులు అనేవి శృతులు పావు శృతులు యొక్క సారము స్మృతులు ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత కానీ భగవద్గీత స్మృతి కనుక శృతులు ఏవైతే చెబుతూ ఉన్నాయో అటువంటి అగ్నిహోత్రాది కర్మలు శ్రౌత కర్మలు బాగా గుర్తుపెట్టుకోవాలి స్మార్త కర్మలు అంటే పూజ సంకీర్తన జపము ఇవన్నీ ఏవైతే ఇప్పుడు మనం చేస్తున్నామో ఇవన్నీ కూడాను పురాణాలు ఇవన్నీ వచ్చిన తరువాత రామకృష్ణ జవతారాలు వచ్చిన తరువాత ఇవన్నీ ప్రారంభమైనాయి సంకీర్తన గాని అట్లాగే పూజ జపము ఇవన్నీ కూడాను ఈ తర్వాత వచ్చాయి కాబట్టి ఆ రోజుల్లో అగ్నిహోత్రాది కర్మలే ఉన్నాయి అవి శ్రౌత కర్మలు శృత్యాప్రోక్తం ఇవి స్మార్త కర్మలు స్మృత్యాప్రోక్తం ఇది ఇంకే సింపుల్ వెరీ వెరీ సింపుల్ శ్రవత కర్మలు స్మార్త కర్మలు మరి ఇవి ఎందుకు చేయాలి అయ్యా ఇవి చేసి తీరాలి అవైనా సరే ఇవైనా సరే శ్రౌత కర్మలైతే స్రవత కర్మలు జీ స్మార్థకర్మలైతే స్మార్త కర్మలు జీ కానీ చేసి తీరాలి ఎందుకని అకరణే ప్రత్యవాయ సూచకత్వాత్ ఇది అకరణే ప్రత్యవాయ అసలు ఇది పూర్వమీమాంసలో వస్తుంది ఇప్పుడు ఆ కనెక్షన్ వేరే అనుకోండి అసలు అక్కడ అక్రనే ప్రత్యవాయ అనేటువంటి దాన్ని శంకరాచార్య వారికి ఖండిస్తారు